ప్రవిష్ట ప్రవేశించినది అని వాక్యం మంత్రం ఏడే మంత్రం అని గుర్తున్నాడు ఆ మంత్రం రాసిన తర్వాత రెండు వందల పేజీలు వెళ్లిన తర్వాత నెక్స్ట్ వాక్యం వస్తుంది ఒక వాక్యం రాదు ఏటి ప్రవేశించడం ఏంటి ప్రవేశించడం ఏంటంటే సిద్ధాంతం ఏంటంటే ఉపలభ్యమగుట అర్థం సూర్యుడిని నేను చూడాలనుకుంటే నీళ్లలో చూస్తే నేను సూర్యుడు కనపడతాడు సూర్యుడు కనపడతాడు చూడండి మొహం కొట్టినట్టుగా కనపడతాడు ఇది మన చూడగానే తలక వెనక్కి తిక్కుని కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది అంత బలంగా కనపడతాడు నీళ్ళలో చూసినప్పుడు అద్దంలో చూసినప్పుడు ఏమవుతుంది ఇలా అద్దం ఫోకస్ చేస్తే ఏమంటవుతుంది సూర్యుడు వచ్చి స్లాబ్ చేసినట్టు అవుతుంది మొహం మీద కాబట్టి చాలా బలంగా కనపడతాడు కాబట్టి అక్కడ ఉపలభ్యం అర్థం అంటే కానీ ప్రవేశం చేయాలంటే వచ్చి ఇక్కడ ఇలా సంధి దేశంలో ప్రవేశించేదని కాదు సో అదేవిధంగా ఈ ఈ దేవత ఈ సద్దేవత సో ప్రవేశించే ఒక ప్రవేశిస్తే ప్రతిబింబం బయట జరిగింది పురుష ప్రతిబింబ పురుష ప్రతిబింబం అంటే మనిషి యొక్క ప్రతిబింబం దేని ఆదర్శే యువ ప్రవిష్ట అర్థం ఆదర్శం అంటే అర్థం ఆదర్శం అంటే మరోటనుకున్నది అర్థం సో అర్థంలో పురుష ప్రతిబింబము ప్రవేశించిందా ప్రవేశించిందా ఏం ప్రవేశించింది ప్రవిష్ట యువ అంతా అకాదశమే అంతా యువే ప్రవేశించిందా అన్నట్టుగా అంటే ముందు లేదండి ఇప్పుడుందండి ఏమనుకుంటాం ప్రవేశించింది ఏమో అనుకుంటాం అది అంతే కదా ప్రవేశించడం అంత ముందు అడ్డంలో మరింత బొంగలే ఇప్పుడుంది అంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ప్రవేశించింది అంటే నిజంగా ప్రవేశిస్తే మరి అర్థం పదులు ఉండాలి ప్రవేశిస్తే పదులు ఉండద్దా ఇలా ప్రవిష్ట ఇలా అంటే ఎక్కన్స్ ఉన్నాయో వాటిని వ్యాఖ్యానం చేయడం చాలా తలపోటు నిత్యం చెప్పడం తప్ప మరో గతి లేదు అదిలే ప్రవేశించింది ఎక్కడ ప్రవేశించింది అయితే జీవహానిది ఎలా వచ్చింది అంటే విద్యాది భూత మాత్ర సంసర్గ జేవత ఆ భూత మాత్రమే ఉన్నాయి కదండి భూతం మాత్ర అంటే చెప్పాడు కదా ఇంకా ఇంకా ఇది అవలేదు మేళవింపు జరగలేదు ఆ పాళ్ళు వేస్తారు చూడండి అవకాశం పాళ్ళు వేస్తారు అవకాశం ఏవో పిండి ఈ కార్యదు ఇప్పుడు పంతీకరణ చేస్తే ఇంకా అది కాలేదు అలాగే అది చేస్తా ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక అయితే చేయొచ్చు సో అత్యధిక మాత్ర అది మాత్రమే తదేమో తను మాత్రం అదే ఉంది ఇంకా కలపలేదన్నమా సో బుద్ధి అది భూత మాత్ర సంసర్గజనిక సో ఇప్పుడు చూడండి ఈ భూత మాత్రం ఉన్నాయో తెలియమున్నామని వీటి నుంచి ఇవన్నీ నేల నింపు చేస్తే వస్తాయి ఏమిటి వస్తాయి అత్యంత బుద్ధి ఇంద్రియాలు తర్వాత దేహము ఇవన్నీ వస్తాయి బుద్ధ్యాదిలు వస్తాయి ఈ భూతమాత్రం నుంచి ఆ వాటి ఎందు ఆ సద్దేవత యొక్క ప్రతిబింబమునకే జీవుడు అనిపేడు అది సమాధం బుద్ధ్యాది భూతమాత్ర సంసర్గ అదే జీవుడంటే జీవోహి నామ జీవుడు అంటే అంటే ప్రతిబింబము అంటే షాడు సో యు టేక్ యువర్ సెల్ఫ్ టు బిఏ పర్సన్ యు ఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ టు బిఏ షాడు అండ్ దెన్ You live a life as a shadow, and in the process, you miss the real life, as a samadha. You see, he's shadowed only, deva-devata tells me that he's shadowed only, I, I will find out God, anta-de-devata. Inko had anta-da, I will tell you God and inko had anta-da. He's shadow, he's shadow, deva-devata-jipta. Shadow-jipti deva-devata-da. Kalpana-rupanga, anta-da, injal, anta-da. తగతి ఫస్ట్ యూ ఫైన్ నౌ డ్యోజన్ ఆత్మశాధనం దేవయా ఆత్మశాధనం ఆత్మస్వరూప తెలుసుకో తర్వాత దేవుని తెలుసుకోవచ్చు ఎనివే అతింతశక్తిమత్యా దుద్ధ్యాదిసంబంధ చైతన్యాభాస దేవతస్వూప వివేకాగ్రహణనిమిత్త చూడండి ఈ ప్రవేశించిన దేవత ఎటువంటి దేవత తెలుసిన అచింత్య అనంత శక్తి నృత్యా దేవతయా ఆ సద్దేవత గతకారణం బ్రహ్మకు దాని అది ఎంత శక్తి అంటే అనంతమైన శక్తి ఊహకు అందని అనంతమైన శక్తి యొక్క నిధానమైనటువంటి ఆ సద్దేవత ప్రవేశించింది అంటే నీ స్వరూపం అది అది నీ స్వరూపం సో అది ప్రవేశించి ఏమైంది దేవతాయా ఆభాస ఆ దేవత యొక్క నీడ ప్రతిఫలనము ఎటువంటి నీడ చైతన్యాభాసైతన్య ప్రతిఫలనము దేవత యొక్క స్వరూపం చైతన్యం గనక చైతన్య ప్రతిఫలనము నీడ ప్రకాశిస్తూ ఉంటుంది కదా ప్రకాశ ప్రతిఫలనం కదా మీకు పడాలి అంటే ప్రకాశం ఉండాలి ప్రకాశం అయితే నీడక్కడ పడుతుంది అలాగే బుద్ధి ఎందు నేను ఫలానా వ్యక్తిని అనే నీడరు నీడ మనకి భావించాలి అంటే అక్కడ చైతన్య ప్రకాశం ఉండాలి సూర్య ప్రకాశము దృశ్య ప్రకాశం కంటే ఇక్కడ కూడా వెలుతురి అక్కడ ఉండాల్సిన వెంతుడేంటి జీవతత్వం అనే నీడ పడాలి అంటే ఏ వెలుతురు ఉండాలండి చైతన్యమనే వెలుతురుండాలి కాబట్టి ఆ నీడ దేని నీడ చైతన్యము యొక్క ఆభాష చైతన్య స్వరూపము దాని యొక్క ఆభాష చైతన్యాభాసే ఈ చైతన్యాభాష ఎలా బుద్ధ్యాది సంబంధ సూర్యుడు అర్థంలో ప్రవేశించాడు లేకపోతే అర్థంలో కాబట్టి కొన్ని సరస్సులో ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడంటే ఆ సూర్య కరణాలకి సరస్సుగా అడ్డు పెట్టాడు అనుకోండి అదేనా ప్రవేశిస్తాడా ప్రవేశించాడు సంబంధం ఏర్పడాలి కాబట్టి బుద్ధి మొదలైన వాటితోటి బుద్ధి సూక్ష్మమైనది బుద్ధి ఇంద్రియములు దేహము ఈ స్థూల సూక్ష్మ సముదాయము స్థూల సూక్ష్మముల యొక్క కలయికకి దేహము అని పేరు దీన్ని అవిద్య రెండు విధాలు అంటారు సూక్ష్మ సూక్ష్మంతో మమేకం అవతాం స్థూలంతో మమేకం అవతాం ద్విప్రకారహ అనే విధంగా బృహదాల్లో అజాతశత్రు బ్రాహ్మణంలో వర్ణిస్తాను కాబట్టి సో బుద్ధితోటి ప్రారంభించి బుద్ధి బుద్ధి బుద్ధి అంటూ ఉంటారు ఎందుకంటే నేను ఒక ఫలానాలు వ్యక్తిని బుద్ధి నుంచి భయం చేస్తుంది దేహంతో సంబంధం ఉంటుంది దేహ లేకుండా బుద్ధి ఏమి వచ్చేది బట్ వచ్చేది బుద్ధి ఏమి వస్తుంది కాబట్టి బుద్ధి సంబంధమే చైతన్యాభాష ఇప్పుడు ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈ ఈ త్రిగుణాత్మకము ఇక్కడ గుణములను ప్రవేశపెట్టారు శంకర్లు త్రీ త్రీ కదండి ట్రైలజీ ట్రైలజీ సిచ్యువేషన్ ఇప్పుడు చూడండి బుద్ధి నుండి మూడు గుణాలు ఉంటాయి విద్యార్థి సంసర్గం అవుతున్నారు కదా బుద్ధిలో మూడు గుణాలు ఉంటాయి నిజానికి మూడు గుణముల సమ్మేళనమే బుద్ధి బుద్ధిలో మూడు గుణాలు ఉంటాయంటే మూడు గుణాలు కాకుండా ఇంకేమో ఉంటాయనుకోడు కలిస్తే బుద్ధి సో ఏంటది సత్వష్టమ గుణం సత్వగుణము సుఖానికి మూలం రజోగుణము దుఃఖానికి మూలము కనోగుణము మోహమునకు మూలము నువ్వు సుఖి దుఃఖి మూఢహా అంటున్నారు కదా కాబట్టి బుద్ధి ఎందు సత్వగుణములో ప్రతిఫలనము వచ్చి సుఖిత్వము భాషిస్తుంది సుఖి నేను సుఖిని నేను సుఖిని అనుకునేటువంటి ఈ జీవుడు ఉన్నాడే నేను ఫలనాలి సుఖిని అని ఉన్నాడే వీడు ఆ సత్వగుణ ప్రతిఫలనము బుద్ధి ప్రతిఫలనమే బుద్ధిలో సత్వగుణం యొక్క ఉద్రేకం ఉంటుంది ఉద్రేకం అంటే ఆధిక్యం సత్వగుణాధిక్యం అన్నప్పుడు లేని శిక్షిని అనే ప్రతిఫలనం వస్తుంది అనేది ఆ రకంగా ఉంటుంది ఈ ఆభాష ఈ షాడో ఈ షాడో చెప్పిన సరే ఒకప్పుడు గొంతులేస్తూ ఉంటుంది నవ్వుతో డాన్స్ కూడా చేస్తుంది ఇంకోప్పుడు భోర్మను ఏడుస్తూ ఉంటుంది ఇంకోప్పుడు స్పబ్దిగా మోహంగా పొందుంటుంది ఈ షాడో ఈ షాడో ఈ నూరు సందర్భాల్లోనూ చైతన్యం యొక్క షాడవే చైతన్యంలో ఉంటే ఏమీ లేదండి సూర్యకాంతి లేకపోతే ఏది ప్రతిబింబం ఉండదు తృతిబింబం తనంతా తానుండదు అది ఉండాలి ఆ మూల తక్కువ ఉండాలి ఆ మూల విరాక్కుంటేనే ఇవన్నీ కాబట్టి ఆత్మ చైతన్యం ఉంటుంది ఉన్నప్పుడు ఈ షాడో ఓ సుఖీ అభావం అంతా బాగుంది షాడో అంటే చైత సత్వగుణ ఉద్రేకం ఉందన్నమాట దుఃఖీ దుఃఖి ఉంటా ఉంటుంది ఉద్రేకంలో పడింది ప్రతిఫలము మూఢహు ఇప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన స్వరూపం తెలుసుకునేప్పుడు ఈ షాడో నేననుకోవాలా ఈ షాడో కలగడానికి మూలమునందున్న శుద్ధ చైతన్యం నేనని విచ్ ఈజ్ మై అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి దేవతా స్వరూప వివేక అగ్రహణని నిద్ర దీనికి ఆ స్వరూపము ఏ సచ్చు అని తెలుసుకునేటువంటి వివేకం వీళ్ళు ఆ వివేక అగ్రహణము ఆ తేడాన్ని వీడు పట్టుకోడు గ్రహణం అంటే పట్టుకోవడం పట్టుకోవడం అంటే తెలుసుకోవడమే పట్టుకోవడం అంటే ఇంకోటి ఏమి తెలుసుకోవడం ద్వారా పట్టుకోవడం ఆ తేడాన్ని వీడు తెలుసుకోలేదు దాంతో ఏమవుతుంది ఈ షేడోని చూసి మనస్సులో ఉన్న సుఖాకార వృత్తి నేను అనుకుంటాడు సుఖీ మనస్సులో ఉండే దుఃఖాకార వృత్తి నేను మనస్సులో ఉండే మూఢాకార వృత్తి అంటే అంటే మస్తుగా ఉండడం ముద్దులో పైన మూఢాకార వృత్తి అంటే ముద్దిగా పడి ఉన్నాడు దాని పేరు మూఢాకార వృత్తి అది కూడా మనకు అర్హంగా ఉంటుంది కదా అది నేను అనుకుంటాను ఇంతేకాదు ఇత్యాది అనేక వికల్ప ప్రత్యేతు అనేక వికల్ప ప్రచయాలున్నాయి ఏమిటి వికల్ప ప్రచయాలు అనేక ఏంటంటే నేను దురదృష్టం అంటుని అభాగ్యుడను లేకపోతే నేను పాపిని పుణ్య పుణ్యము గలవాడని ఇవన్నీ వికల్ప ప్రచయాలు నాకేమో ఇప్పుడు గ్రహపాటు బాగులేదు గ్రహాలు బాగులేవు ఇంకోటి బాగులేవు అని ఈ విధంగా అనేకమైన వికల్ప ప్రత్యయములకు హేతులు అవుతుంటే వీడు ఆ మనస్సు బుద్ధి ఆ దేహము మనసు వీటి ఎందు ఈ సంఘాతమునందు పడినటువంటి షాడో ప్రతిఫలనము దాన్ని నేననుకుంటాడు ప్రతిఫలనం అంటే నేను ఫలానా వ్యక్తిని భావన అది నేను అనుకుంటాడు సో నేను ఫలానా వ్యక్తిని అహంకారము అహంప్రత్యయం కూడా కాదు అహంకారం అహంప్రత్యయం ఎవరిని దర్శించబడి అహమహమితి అది బంధించేది కాదు అహం కరోమి శశివాణి నేను అని దానికి ఆ కర్తృత్వం నా మెత్తులు పారేయాలి అప్పుడు అది బంధం సైపోతుంది సో ఆ విధంగా ఆ వివేకము లేని కారణంగా వీడు ఈ జీవుడు ఒక ఆభాష కనపడుతూ ఉంటుంది తప్పిస్తే ఆ వివేకం కనుక వచ్చినట్లయితే అసలు సుఖి దుఃఖి మూఢహ అనేటువంటి వికల్ప పరిచయాలన్నీ కూడా అవతలని పోతాయి అవతలి పోతా ఉంటే ఇంటే ఉండనివ్వండి మనసులో ఉంటే ఉండనివ్వండి మనస్సులో ఏ సంకల్పమైనా కావచ్చు ఆ సంకల్పాన్ని నేను అను నేను దాన్ని బ్లెస్ చేస్తే అది నన్ను పట్టుకుంటుంది కానీ దాన్ని నేను మళ్ళీ వదిలేస్తే అది పట్టించుకోకపోతుంది దాని దాని వెళ్ళిపోతుంది ఇప్పుడు ఓ విశాఖం ఉంది అది ఒక ఆయన్ని పట్టుకుందామని వెళ్ళింది పట్టుకుందామని వెళ్తే ఆయన దాన్ని ఆశీర్వదించి ఆయన కొనాయి చేసుకుంటుంది అప్పుడు ఈ పిశాఖం వెళ్ళకుండా మనకు నీ లాభం లేదా లేదు అయినా కానీ ఇంకో వాటి దగ్గరికి ఇంకో విశాఖం ఆయన్ని పట్టుకుంటానని వెళ్లేదు కదా మనం పట్టుకోలేదే అండి ఆయన పట్టుకోవడానికి ముందు ఆయన నన్ను పట్టుకోవాలి కదా నేను ఆయన్ని పట్టుకోవాలంటే అది ఏమి ఏమీ నన్ను పట్టుకోలేదు అని చెప్పి ఇంక లాభం లేదని నేను వచ్చేసాను దయ్యాన్ని మనం పట్టుకుంటే అది మనం పట్టుకుంటుంది అంటే వచ్చేసాను నేను ట్రై చేస్తాను నేను రెండో పిశాటండి ఈ దీన్ని బ్లస్ చేశాను పట్టుకోలేదు అంటే పట్టించుకోలేదు అని అర్థం బ్లస్ చేస్తే అదండి ఏంటి నా తమ్ముడు నీ వచ్చినప్పుడు నువ్వు నువ్వేమీ చెల్లించలేదు నేను వచ్చినా నువ్వు చెల్లించలేదు ఏంటి నీ నీ గొప్పతనం ఏంటి ఎందుకు నువ్వు మన కృషి ఎక్కడ ఎందుకు చేపట్టలేదు అని అడిగింది అడిగితే మీరు నాకంటే భిన్నంగా లేదు మీరు నా ఆత్మస్వరూపం లేని అన్నా అంటారు అంటే అదేమిటి అడుగుతుంది నువ్వు ఇలాంటి భాషతో మాట్లాడుతున్నావు ఆత్మస్వరూపం అంటే ఏమిటి అంటే నాకు నీకు తెడా లేదా అవును లేదా అదేమిటి ఎందుకు లేదు నేనేమో పిశాచాను సూక్ష్మ శరీరం కలగాలను నీవేమో మనిషి స్థూల దేహం గలగాలవు అంటే అవును నిజమే కానీ దేహము నేను కాదు అనే వివేకం అంటే అప్పుడు మాత్రం అవుతుంది అంటే దేహము నేను కాదా కాదు అంటే అయితే నేను పిశాచాన్ని కావాలంటే కాదు నువ్వు దేహంతో కావాల్సి ఉన్నప్పుడు పిశాచాన్ని అని ఈ విధంగా బ్రహ్మశక్తి జరిగింది జరిగింది బ్రహ్మనీమాంస జరిగినప్పటికీ ఆ పిశాచం జ్ఞానాన్ని పొంది పొంది అయా మహాత్మాని వీరు కావాల్సింది పనిచేస్తీ కథ కాబట్టి సో ఆ వివేకము లేకపోవటమే ఈ సంసారత్వము అనేది వచ్చింది వాస్తవంగా జీవిడమే తక్కువ మేము అంగీకరించమీకొనిస్తాం దీని మీద రైతులు ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తారు ఈ వివేకం లేనిది ఎవరు అది లేని తెలుసుకోవాల్సింది ఎవరిలో ఇలాంటి ప్రశ్నలు ఏమో వేస్తారు ఇదేంటైతే ప్రశ్న సీరియస్లీ అలా అనిపిస్తాయి సో ఏం తిరిగి తర్వాత అలా వస్తున్నప్పుడు మేము ఎంత అలాంటి ప్రశ్నలకి మీకు నిలబడదాము అలాంటి భ్రమం మీరు పెట్టకూడదు ఆ ప్రశ్నలు నిస్సారం అనే ప్రశ్నలు చేయాలి ఏమీ ఇదే సత్యం ఆ సందర్భం ఇప్పుడు ఇప్పుడు ఆహా ఎందుకంటే నాకు అలవాటు ఇది నేను అడుగుతూ ఉంటాను నేను అమెరికా నుంచి వచ్చేసాను అమెరికా నుంచి వచ్చే రేపు వెళ్ళిపోతానగా ఇవాళ సత్సంగం అయితే ఒక అమ్మగారిని ప్రశ్న అడిగాను అజ్ఞానం ఎవరికేనంట అంటే అజ్ఞానం ఆత్మకా జీవిత అని ఇలాగే ప్రశ్న నేను చెప్పానమ్మా ఆరు మాసాలు ఇదే చెప్పాను అయినా మీరు దాన్ని ఆ ప్రశ్నను ఇంకా వదలలేదు నేను రేపు వెళ్ళిపోతున్నాను ఇంక ఈ యాభిగా ఆ ప్రశ్న మళ్లీ వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ఒక ఎన్సిటీ కావాలని వీళ్ళ ప్రయత్నం అజ్ఞానం ఎవరికంటే వీళ్ళ ప్రేమతో ఎస్టాబ్లిష్ అండ్ ఎన్సిటీ ఎలాంటి నుంచి అజ్ఞానం నేను చెప్తున్న పాఠం ఏమిటంటే నువ్వు ఆ పనే చేయడం చెప్తున్నావు అదే కదా మరి సమస్య అక్కడే వచ్చింది కదా సుఖం ఎవడికి దుఃఖం ఎవరికి అంటే సుఖుఖాల అజ్ఞానాన్ని బట్టి చేరలేవు అంటే ఆ అజ్ఞానం ఎవరికి మేము మళ్ళీ మోతుకొచ్చావు అయితే అయితే దేర్ ఈస్ ఓన్లీ అజ్ఞానం There is no adhyāna, I get it. Until there is jhāna under under there, there will be only jhāna. There will be no jhāna. But I know that jhāna may not know, I'll allow him to come to my jhāna, good to allow him to come. How to say, there is no entity as such, no there is no person. Jhāna is the no person and he is the person, the person is the abhās, the shadow is the person. Shadow, I get it, no. Man is resting in the person. దనేనెలకొంత షాడో ఉంటుంది ఇట్ ఇస్ థింగ్ ఇట్స్ నాట్ అథింగ్ మీరు మీరు అం దారు తీసున్నారనుకోండి దబాయి ఉంది ఉన్నారు అనుకోండి ఎదిగేస షాడో ఆ మెషిన్ నిର୍మితం దాని దరువం ఉంటుంది ఇట్స్ నాట్ అథింగ్ ఇట్ ఇస్ ఎ ఫాంటసీ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్ నిజానికి షాడో అనేది ఇట్స్ ఎ ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ అక్కడ అక్కడే ఉండదు ఇట్స్ ఎ ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ ఎందుకంటే ఇప్పుడు అద్దం మీద మీరు నిలబడ్డారు ఆలోచించండి అద్దం మీద నిలబడ్డారు అద్దంలోనేమో మీరు ఒక ముఖాన్ని చూస్తున్నారు ఏంటి ఎక్కడ ఉంది అద్దంలో ఉందా అద్దంలో ఎందుకు చెప్పలేదు కదా మీరు అద్దంలో ఎక్కడి నుంచి అద్దంలో ముఖం ఉందా అద్దంలో ముఖం ఉంటే ఎప్పుడు వెళ్ళింది అక్కడికి కాబట్టి అద్దంలో ముఖం లేదు మరి ఏముంది అద్దంలో అద్దంలో ఏముంటుంది అద్దం ఏం పడుతోంది కాంతి పడుతోంది మరి ఏముంటుంది అద్దంలోనో కాంతి ఉంటుంది అద్దం నుంచి ఏమొస్తుంది కానీ కాబట్టి అద్దం మీద తడిది కాంతి అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది కాంతి లైట్ దట్స్ ఇట్ మరి ముఖం ఎక్కడ కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అదే మరి దట్ ఈస్ ది ట్రిక్ ఆఫ్ ది సెల్సియస్ ఇట్ ఈస్ ది ఐస్ ఇచ్ మేక్ దిస్ ట్రిక్ ఆ పెద్ద కాంతి ఐస్ మీద పడ్డప్పుడు ఆ కాంతి ఇంటెన్సిటీలో వేరియేషన్స్ ఉంటాయి అడ్డంలో వేరు వేరు స్థలాల నుంచి వచ్చేటువంటి కాంతి వేరు వేరు ఇంటెన్సిటీస్ పెట్టు వస్తుంది అది ఐడి పెడుతుంది రెటినాలో ఆప్టికల్ సెన్సేషన్స్ వస్తాయి ఆ ఆప్టికల్ సెన్సేషన్స్ ని మైండ్ ఎనలైజ్ చేస్తుంది ఎలా ఎనలైజ్ చేస్తుంది దాని ఎదురున్న జ్ఞానాన్ని అనలైజ్ చేయదు మైండ్ ఎదురు జ్ఞానం జ్ఞానం అంటే ఈ సమస్య అంటే ఎందుకు అజ్ఞానం కదా మన ఉన్నది మైండ్లో ఉండే అజ్ఞానాన్ని గట్టే మైండ్ లో ఉండే అజ్ఞానం ఏమిటంటే రూపం అనేది ఏది గలదో అది సత్యము అది బయట ఉంటుంది అది యథార్థము దానికిది పేరు అనేది అది దానిలో ఉన్న జ్ఞానం ఆ నామరూప సంస్థ దాన్ని బట్టి అనలైజ్ చేస్తుంది అనలైజ్ చేసి ముఖము అని పేరు పెడుతుంది ఆ ముఖం ఇప్పుడు ఎక్కడ ఉందంటే బయట ఉందని కూడా పెట్టింది మైండ్ ఇట్స్ ఎ హ్యూజ్ ట్రిక్ ఆల్ దివే కన్ను మనస్సు కలిపి ఆప్టికల్ సెన్సేషన్స్ అన్ని కలిపి ఇట్స్ ఎ ట్రిక్ బట్ యు సీ ఎ ఫేస్ ఔట్ సైడ్ ఇన్ ది నెవర్ విశ్వం నిజాంతర్గతం ఎలాగా హౌ హౌ నిజాంతర్గతం బయట లేదు పనిలోనే ఉంది ఎలాగా దర్పణ దృశ్యమాన నవరీతుల్యం మీరు రోజులు జరుగుతున్నారు కదా మధ్య ఇది నవ్వాదు కాబట్టి జీవుడనేది తక్కువనే లేదు తర్వాత ఛాయామాత్రేణ జీవరూపేణ అనుప్రదిష్టత్వాత్ దేవత స్వతాది సో ది శోకాల్ ఇండివిజువల్ అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఛాయ మాత్రమే ఛాయా మాత్రేన జీవరూపేణ నౌ ఇప్పుడు ఈ దేవత ప్రవేశించింది అంటే రిఫ్లెక్ట్ అయింది రిఫ్లెక్ట్ అయింది అన్నప్పుడు నీకు మీకు అనుభవాలకు వచ్చేటువంటి ఏ ప్రత్యేక వ్యక్తిత్వము గలదో అది చాయా మాత్రమే మరైతే ఈ రిఫ్లెక్ట్ అయిన దేవత ఏ దేహమునందు రిఫ్లెక్ట్ ఆ దేహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా ఆ లక్షణాలు దేవతకి సంక్రమిస్తాయా సంక్రమించవా సంక్రమించవు దేవత సుఖ దుఃఖాది స్వతహ సంబద్యతే దేహమునందు కనబడేటువంటి దేహమునందు సుఖము దుఃఖము మోహము మూడు ఎందుకని దేహంలో ఈ మూడు ఎందుకు ఉన్నాయి ఎందుకంటే దేహము ఈ మూడు గుణముల యొక్క సమ్మేళనం సత్వము చేస్తున్న గుణముల సమ్మేళనం సత్వమునందు మీకు చైతన్యం ప్రతిఫలనమైతే సుఖాకార సుఖానుభవం కలుగుతుంది అనుభవం కలగాలంటే చైతన్యం ఉండాలి కేవలం దేహమునందు ఏ అనుభవం కలుగుతుంది శవముందు ఏ అనుభవం ఉండదు అనుభవం కలగాలంటే చైతన్య ప్రతిఫలనము ఉండాల్సి ఉంటుంది కాబట్టి సుఖానుభవము కలిగింది అంటే అది దేహము యొక్క సత్వగుణ ధర్మం అలాగే హృదయ గుణ ధర్మము అలాగే తమో గుణ ధర్మం సో ఇక్కడ అద్దంలో ఓ చోట మసులుగా ఉందనుకోండి ఓ చోట ప్రకాశంగా ఉందనుకోండి ఇప్పుడు నీ ముఖం ఆ ప్రకాశంగా ఉన్నదోటి ప్రకాశంగా ఉన్నట్టు నసులుగా ఉన్నదోటి మసులుగా ఉన్నట్టు కనపడుతుంది మీ ముఖం అలా కనపడుతుంది కానీ వాస్తవంలో మీ ముఖంలో ఆ స్పెషల్ ప్రకాశం ఆ మసిలీ ఉండవు ఇప్పుడు అద్దం ఉండే ఇప్పుడు కొన్ని అద్దాలు ఉంటాయి పెద్దవేషం అధర్వేషన్ ఉంటుంది అంటే ఆర్థికల అదరేషన్ ఉంటుంది అంటే అర్థం సరిగ్గా ఉండదు అసలు పర్ఫెక్ట్ గా ఉండదు దాని ముందు నిలబడితే ఈ గెడ్డ దిగు ఒక అడుగు చెంది నెట్టి మీద ఇది అడుగు కలిగిపోతుంది కాకపోతే ఈ ఈ చెవి అడుగుతూ ఈ చెవి అడుగుతూ పోతుంది దాని ముందు నిలబడితే భయం వస్తుంది అవి ఎవరు ఇలా అప్పుడు మీరు దాని ముందు ఆ నివసం సరికి నిలబడి ఇక్కడ వచ్చారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది ముఖానికి ఏమవుతుంది ఏదేమో అర్థంలో ఉండే ప్రతి బిద్వానికి అడిగినట్టుగా అనిపిస్తున్న అర్థం యొక్క లక్షణాలను బట్టి ఆ అగ్రేషన్స్ బట్టి స్వతహగా నా ముఖానికి స్వతహాగా నేను ఎందుకంటున్నానంటే శంకర్లో స్వతహాను అంటున్నారు చూడాలి స్వతహాంత స్వతహాగా తనంత తానుగా సుఖ దుఃఖములతో సుఖ దుఃఖము మొదలైన వాటితోటి మొదలైనంత మోహం వీటితో సంబద్ధ్యత నా సంబంధమును కలిగి ఉండదు నా ఉంది అక్కడ తర్వాత ఆదర్శోదకాదిషు ఛాయామాత్రే నాను ప్రవిష్టా ఆదర్శోదకాదిదో నేవద్వతీ పురుషులంటే మనుషు భగవాడు కాదు మనుషు మనుషు అర్థం ముందు నిలబడ్డాడు ఆదర్శ ఆదిత్యుడు ఉదంలో ప్రతిఫలించాడు ఆదిశబ్దం చేత ఇంకేదైనా తీసుకోండి సో అప్పుడు అద్దంలో మీరు ప్రవేశించాడు ఎలా ప్రవేశించేదండి ఛాయా మాత్రేనా కేవలము ఛాయ రూపంగానే ప్రవేశించాడు ప్రవేశించాడంటే ప్రవేశించేడం దాడు అది ఒక పొలిటిక్ ఎక్స్ప్రెషన్ అనుప్రవిష్ట ఇట్స్ ఆఫ్ సేయింగ్ వీడియో లోపల ఉన్నట్టు కనపడుతున్నాడు కనుక ఇట్స్ వే ఆఫ్ సేయింగ్ అప్పుడప్పుడు మీకు కెమెరామెన్ మంచి క్లిక్ చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనిషి వస్తూ ఉంటారు తీరా చేస్తే అది అర్థం వాళ్ళు ఇప్పటి నుంచి వస్తుంది ఆ సంగతి తర్వాత తెలుస్తుంది కెమెరా క్రిక్స్ అండి ఇదన్న కాబట్టి అద్దంలో నిజంగానే మనిషి ఉన్నాడా అన్నట్టుగా కనపడుతుంది కానీ వాస్తవంగా చదా మాత్రమేనా అనుప్రవేశం అందుకోసం ప్రవేశం అని చెప్పారు అద్దంలో నిజంగానే మనుషున్నట్టుగా కనపడుతుంది కాబట్టి అదే వీళ్ళు మీరేదా ఏమిటరా అన్నట్టు అనిపిస్తుంది అందుకోసం అలా పైటికెట్స్ ప్రశ్న అని ప్రవిస్తాహ అలా ప్రవేశించారు అన్న సందర్భాల్లో నేను ఎప్పుడో చెప్పాగా అర్ధం యొక్క మంచి మతిలి మొదలైన దోషాలు ఈ వ్యక్తికి అంతం అలాగే వాటర్లో పడిందనుకోండి సూర్యబింబము ఆ వాటర్ మతిలీ మతిగా ఉందనుకోండి సూర్యబింబానికి ఏమీ లోటింబము ఏమి అలాగా ఆ దోషాలు ఆ మూలానికి తగలవు నంబే తద్వద్ దేవత అది దేవత కూడా అంతే దేవత అంటే సద్దేవత కూడా అంతే కాబట్టి మూలస్వరూపంలో సుఖదుఖ మోహములు లేవు మరి అనుభవానికి ఎందుకు వస్తున్నాయి మీరు మీ మూలస్వరూప అని తెలుసుకోకుండగా ఆ షాడోయే నేను అనుకోబట్టి అనుభవానికి వస్తున్నాను అంటే అర్థంలో నా చెవి రెండు తేడా వచ్చేసి ఇలా సాగిపోయాయని ఎవడని గు ఎంత తెలివితే అట్లా ఇది అంద లాంగ్ డ్రీప్ శబ్దం వ్యామహంతో శబ్దస్వప్న ఇంత యార్థదేమి లేదు పిన్విరోశ వాక్యం సూర్యో యోకస్ చక్షు నిప్యక్షుసైర్ బాహ్య దోషైర్వూతరాత్మా నిప్య లోక దుఃఖేన బాహ్య శ్వేత సుఖరోపనిషత్తేమో అని అనుకుంటున్నాను కఠోపనిషత్త ఓ మంచి కఠోపనిషత్తు సూర్య సూర్యుడు సూర్యుడు సర్వలోక చక్షుః సకల ప్రాణుల యొక్క చూపు అంటే చూపు అని అర్థం చెష్టే ఇది చక్షుడు చూచేది కనుక చక్షు చూపు సో మన చూపు సూర్యుడే సూర్యుడు లేదనుకోండి ఇంక చూపేవద్దండి చూపు సూర్యుడే అయినా కూడా చాక్షుషైర్ బాహ్య దోషై కన్నుకి ఏదో ఏదో దోషం ఉందో ఏదో కళగలప ఏదో కిందిర దోషం ఏదో దోషం కంటుకుంది కంటికి దోషం ఉంటే ఈ కన్ను దోషము సూర్యుడిలో అంతర్ధాదన సూర్యుడికి బయట అనుకుందా సంబంధం లేకుండా సూర్యుడికి బయట ఉంటుంది బాహ్య బాహ్య శబ్దానికి అర్థం హ్య అంటే అతీత బాహ్య అంటే బయట ఉంటుంది సూర్యుడు దానికి అతీతంగా ఉంటాడు అనమాట ఎందుకంటే తర్వాత కూడా బాహ్య రాబోతోంది సో సూర్యుడు దానికి అతీతంగా ఉంటాడు సూర్యునికి దయటమే ఈ దోషముంటుంది కన్ను కన్ను దోషములు చూపు ఎందు ప్రవేశించవు కన్ను దోషాలు చూపుకి అంతుకోవు సో కానీ చూపుకి అంతుకున్నట్లు అనిపిస్తుంది సో ఇప్పుడు చూపు ఇది చూపు ఉందండి మనకి చూపు ఉంది ఇప్పుడు చూపులో ఏదో తేడా వచ్చింది ఏదో సరిగ్గా బొమ్మలు ఏమి కనపడకపోతున్నాయో ఇది చూపులో దోషమా ఇంద్రియంలో దోషమా ఇంద్రియంలో దోషం ఆ దోషం పనిముట్టు ఇంద్రియం అంటే పనిముట్టు పనిముట్టులో దోషం ఏ పనిముట్టు ద్వారా చూపు అనే ఒక సంక్షం మనకి అర్హరానికి రావాలో ఆ పనిముట్టులో దోషం తప్పిస్తే చూపు ఆ సంక్షంలో దోషం లేదు అందుకోసం ఇప్పుడు సార్లుండే అది కేర వేరా చీరా చరా చర సౌండ్ చేస్తుంది సౌండ్ చేస్తే అది ఎలక్ట్రిసిటీ దోషం కాదు కన్నెట్ దోషం అలాగే చూపు కూడా అంతేకానే మీరు చూపులో తేడా వచ్చినప్పుడు ఆ లెన్స్ని కరెక్ట్ చేస్తారు ఎప్పుడైతే ఆ లెన్స్ కరెక్ట్ చేసేప్పటికీ చూపు పెర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే అంతకుముందు పెర్ఫెక్ట్ గానే ఉండాలి ఇప్పుడు కొత్తగా లెన్స్ ని బట్టి పెర్ఫెక్షన్ రాలేదు చూపు చూపు లాగా ఒకవేళ చూపే తేడా వచ్చింది అనుకోండి మీరు లెన్స్ ఎందుకు పనికి రాయిందా కాబట్టి పరినట్టు దోషం తప్పిస్తే చూపు దోషం కాదు ఆ చూపు సూర్యుడే ఆ సూర్యుడు ఈ దోషముల చేత సంసర్గాన్ని పొందడు చూపు సూర్యుడే అని చెప్పడంగా రెండు అభిప్రాయాలు ఒకటి అభిదేతం బయట సూర్యకాంతి ఉంటే కదా మీరు ఏదైనా చూసేది యాదేమైనా చూస్తారు తర్వాత కన్నిటి అభిదేవత ప్రిసైడింగ్ బయటి సూర్యుడు కాబట్టి సూర్యుడు అనుగ్రహం ఉంటేనే తనకు చూస్తుంది కాబట్టి అధ్యాత్మంలో సూర్యుడు చూ చూపు అధి భూతంలో సూర్యుడు ఉంటేనే చూపు అందుకోసం సూర్యుడికి చూపు అని పేరు కానీ ఆ చిక్షుష్ అనే ఇంద్రియము యొక్క దోషములు లేక చూచివాడి మనస్సులో ఉండేటువంటి గుణదోషములే సూర్య భగవాను చందము ఇదంతా కథంతా ఏదో సూర్యుడి గురించి చెప్తున్నట్టుందా అది దృష్టాంతం ఇంత దారిష్టాంతికం తే విధంగా ఆత్మ ఆత్మ ఆత్మ అంటే వ్యాపకము అర్థం ఆత్మ ఆత్మ వ్యాపించి ఉండే ఆ చైతన్యము ఎక్కడ వ్యాపించి ఉన్నది సర్వభూతాంతరాత్మ సకల ప్రాణుల లోపల వ్యాపించి ఉన్నది ఏకహ ఒక్కట చైతన్యం ఎప్పుడు ఒక్కటే చైతన్యం రెండుగా ఉన్నడో అనుభవానికి రాదు మీకు మనుషులు ఇద్దరున్నారు దేహాలు ఇద్దరున్నాయి కాటాలు ఇద్దరున్నాయి ఘటాలు అనుభవం ఉంటుంది కాన్షియస్నెస్ అన్నది మీకు ఎప్పుడు సింగులర్ గానే అనుభవానికి వస్తుంది తప్పిస్తే ప్లేరల్ గా అనుభవానికి కాదు ఇది ఈ మాట ఎవరు రాశాడంటే ష్రాడింజర్ అనే ఒక ఫిజీషియన్ ఉన్నాడు ఇండియా నోబుల్ యో ఫిజీషియన్ ఫ్రెంచ్ ఫిజీషియన్ అపని చెప్పాలంటే ఎంతో ప్రేమ పని అతను దట్ ఈజ్ లైఫ్ అనే ఒకసారి అవకాశాలు దాంట్లో అతను రాస్తాడు కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ ప్లేరో ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్డ్ ఐ సింగులర్ అని రాస్తాను అంటే నేను చైతన్యమైతే సకల ప్రాణులలో మీకు ప్రతిఫలిస్తోందో ఇట్ ఈస్ సింగులర్ ఇట్ ఇస్ నాట్ పూర్ అల్ప్ అని స్లాడిందర్ రాస్తాడు అతను అదే మెకానిక్స్ మోడర్న్ ఫిజిక్స్ ఈ సంస్కారాలన్నింటినీ పెట్టుకుని అలా డిల్డప్ చేసుకొస్తాడు ఇవాళ నాకు ఈమెయిల్ వచ్చిందా నేను ఇవాళ ఇన్వెల్ చేశాను అక్కడను ఇవాళ ఒకటి వాషింగ్టన్ నుంచి ఇమెయిల్ ఇచ్చిపో రాశారు మీరు ఒకసారి ఇలా స్లాడింజర్ ఇలా అన్నారని చెప్పారు చెప్పారు ఆ వాటింగ్ సైస్ అనే పుస్తకాన్ని నాకు తెలిసింది నేను కొన్నాను ఆ స్లాడింజర్ చదివాను మీరు చెప్పినట్టుగానే ఉంది నేను అక్కడ డాక్టర్ చూసి ఒక తెలుసు ఎలా ఆనందనిపించిందంటే ఇది ఒక పుస్తకం సో ష్రాడింజర్ తెలిసింది ఏది చైతన్యము ఏకహాని ఎందుకని అతను ఈ ద్వైతవాదుల ఈ ఇండా లో పడకుండా ఓపెన్ మైండెడ్ గా ఉన్నాడు కనుక ఫ్రాన్స్ లో ఉండదు కాబట్టి తెలిసింది అదే అదే రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో ఇండియాలో ఉండుంటే వాడికి చెప్పి నేను ఒప్పించడం అసంభవే ఎందుకంటే ఈ ద్వైతవాదులు ఉన్నారే ద్వైతమే సత్యం అంటారు సో మంచిది ద్వైతమే సత్యము ఈ ద్వైతమే సత్యము అనే నిష్కర్ష నిష్కర్షం అంటే కంక్లూషన్ ఈ కంక్లూషన్ నువ్వు ఎప్పుడొచ్చావు జగత్తులో జీవితాన్ని అనుభవాన్ని బట్టిొచ్చారా లేకపోతే శాస్త్రాన్ని బట్టి వచ్చావా అంటే శాస్త్రాన్ని బట్టొచ్చారంటారు అది కదా ప్రారంభిథాం జీవితంలో అనుభవాన్ని బట్టి ద్వైతమే సత్యం అని నిష్కర్షం తప్పే ఉంది దాంట్లో మనందరం ఒకటే ఏదో ద్వైతానుభవమే అనుభవానికి వస్తుంది ద్వైతమ అనుభవానికి వస్తుంది కానీ మరో రకంగా అనుభవానికి రావట్లేదు కదా ఇప్పుడు మీరు దోన్ చేస్తే నేను ద్వారా చేసినట్టు అయిపోతున్నాను ద్వైతం యొక్క పూర్వపక్షం ఒకటి ఉంది సో ఆ పూర్వపక్షమే అయితే మరి ఇంత భిక్ష ఈ సమస్య ఉంటాయి మీకు కాబట్టి అనుభవానికి వస్తుంది కాబట్టి జీవితానుభవాన్ని బట్టి ద్వైత అనుభవానికి వచ్చిందండి ఏదో అనుభవానికి వచ్చింది సత్యం అనుకున్నాం మేము తప్పలేదు వాడు ఓపెన్ మైండెడ్ పర్సన్ వాడికి తీసు చేయడం కారణం చెప్పండి వీటి శాస్త్రాన్ని బట్టి ద్వేకం వచ్చిందంట భాగవతాన్ని బట్టి ద్వేతం వచ్చిందంట మీరు భాగవతంలో భాగవతంలో రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఒకటి ఏ శ్లోకమైనా సరే అనిష్టప్ కానీ అనిష్టప్ అంటే స్మారంటే వర్సెస్ లాంగ్ వర్సెస్ ఏ శ్లోకమైనా సరే కాంప్లికేషన్ లేకుండా స్మూత్ గా వెళ్ళి శ్లోకం ఉండవే ఉండదు నేను నేను వీటి క్షవిస్తాను స్మూత్ గా శ్లోకం ఉంటాను మీరు నా పుస్తకం చూపించి విస్మృతిగా ఉందని మాత్రం చెప్పద్దు అవి స్మృతిగా ఉండకపోతే ఇంత ఎలా ఉంటుంది అన్ని పరిష్కారాలన్నీ చేసి పెట్టిన తర్వాత స్మృతిగానే ఉంటుంది మీరు ఆ పుస్తకం చూడకుండగా మీరు శ్లోకం తీసుకుని నాకు అన్యాయం చేసుకుంటుంది అనుష్ప్ అండి కథాభాగంలో అనుష్టి మీరు శిరాహ దేవాహ అని ఉంటుంది శ్లోకంలో శిరు దేవులు అంటే ఏంటండి శిరాహ అంటే ఏమిటి దేవతలు దేవాహ అంటే ఏంటి దేవతలు రెండూ ఉంటాం ఒకే శ్లోకంలో ఒకే వాక్యంలో రెండు ఉంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఇష్యూ ఇష్టమిష్యూ ఈ రకంగా ప్రతి శ్లోకము సమస్య ఏకాదశమ అని ఉంటుంది ఏకాదశ అని ఉండాల్సినప్పుడు ఏకాదశ ఏంటే ఇది మా యొక్క నుంచి వచ్చింది మళ్ళీ చూస్తే ఎక్కడో ప్రాణం చెప్పాడు మూల దశమహ అని దశమహ ఏకాదశ పదకొండవది ద్వాదశ కన్నుండవది అని వికల్పంగా ఈ మాను ఏకాదశానికి వ్యాధశించాలి కాబట్టి ఏకాదశమ ద్వాదశమహ అని ప్రయోగాలు ఈ విధంగా ఏ శ్లోకం మీకు కాంప్లికేషన్ లేని శ్లోకమే ఉండదు అన్ని ప్రతి శ్లోకానికి పరిష్కారం చేయటమే లేకపోతే శ్లోకానికి అన్యాయం చేయటానికి అంత చెప్పబడుతుందండి మేషం శ్లోకానికి మేషం కూడా పట్టదు అన్యాయం చేయటానికి మీద ఎనిక్య మరమరాలు అలాగే శ్లోకం అలాగే పెద్ద విషయం ఏంటంటే కానీ కాంప్లికేషన్ దీస్ ఇస్ వన్ క్యారెక్టర్స్టెక్ రెండో క్యారెక్టర్స్టెక్ ప్రతి శ్లోకంలోనూ కూడా అంటే కథాభాగం నిర్వహించి ప్రతి శ్లోకంలోనూ అద్వైతాన్ని దృఢంగా దోహిస్తూ ఉంటుంది ఇది భాగవత లక్షణం ఈ భాగవతాన్ని పెట్టి ద్వైతం ఉందంటే వాడు ఇంకా ఏం చేస్తారు మీరు దాన్ని హౌ కెన్ యూ కన్విన్స్ దాన్ని భాగవతం జీవితంలో ఎప్పుడు చూడలేదు జ్వైతం ఏదో అనుకుంటున్నాం అంటే కోరుణం చెప్పచ్చు చూడండి దీన్ని భాగవతాన్ని తెచ్చి ద్వైతం అనుకుంటే ఇంకా ఇలాంటి మీరు భాగవతం చేయలేనుకుని మీరు నేను ఎక్కడ చేయగలను కాబట్టి ష్రాడింజర్ లాంటి వాడికి చక్కగా అర్థమవుతుంది మనం చెప్పి వాళ్ళు కూడా స్వాడింజర్ అంటే ఇట్ ఈస్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్రూరం ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్డ్ సింగులర్ ఒక చేతనుడు ఇంకొక చేతనుడికి తారశలతని కుదరదన్నారు వన్ కాన్షియస్నెస్ కమింగ్ ఎకరా అనదర్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఓ దేశం ఇచ్చిన కను ఎక్కడ సమదర్ బాడు బట్ నాట్ వన్ కాన్షియస్నెస్ ఎక్కడ సనదర్ కాన్షియస్నెస్ అంటే అంటే అలా తప్పండి నేను సబ్జెక్ట్ని కదా హీజ్ ఆబ్జెక్ట్ సో హీఈ్ ఎ కాన్షియస్ పర్సన్ ఐఎన్ ఏ కాన్షియస్ పర్సన్ హూ టోల్ యూ రెడ్ అబ్జెక్ట్ యూ ఆర్ నాట్ సబ్జెక్ట్ యూ ఆర్ ఆబ్జెక్ట్ యూ థిన్ అవర్ సబ్జెక్ట్ అనమాట యూఆర్ నాట్ సబ్జెక్ట్ నేను నేనని మీరు అనుకుంటున్నా బట్టు ఇదిగో హూ టోన్ యూ రెడ్ ఈ సబ్జెక్ట్ ఇట్ ఇస్ మాట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అండ్ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ దగ్గర వచ్చింది దీంట్లో వచ్చింది ఇంటర్ యూ హెల్ డిస్కవర్ ద రియల్ సబ్జెక్ట్ ఇంత సబ్జెక్ట్ నే డిస్కవర్ చేయకుండా యూ థింగ్ యూఆర్ పర్సన్ యువర్ అబ్జెక్ట్ అండ్ దిస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మెస్ దట్ ఆబ్జెక్ట్ మెస్ దిస్ అబ్జెక్ట్ సినిమా తరమే హీరో ఇప్పుడు మనుషులు ఉన్నారు హ్రీ సబ్జెక్ట్ హీ అబ్జెక్ట్ తమా ఆల్ అబ్జెక్ట్స్ కాబట్టి ఇంటర్ వ్యూ హ్యావ్ నాట్ ఓన్ డిస్కవర్ ది రియల్ సబ్జెక్ట్ డిస్కవర్ ది రియల్ సబ్జెక్ట్ దెన్ యూ రూ నో హెల్టే దిస్ అహంకారము ఈ బుద్ధి మనస్సు దేహము ఇంద్రియములు సకల జగత్తు భేదము ఇదంతా కూడా దాని ముందు ఆ రియల్ సబ్జెక్టివిటీ నుండి మాత్రమే ప్రకాశిస్తోంది అని తెలుస్తుంది అప్పుడు వెల్ ది సెకండ్ సబ్జెక్ట్ అండ్ శారీగా మోస్ మన మన వాళ్ళకి ఏది తెలియదు మన వాళ్ళకంటే మన ద్వైత పీపుల్కి నేను ఏం మాదా ఆర్క్యుపై వెరీ హై పొజిషన్ అంటాం బట్ దేవేం నాడు సహాన జానాకి అంటే కనుక ఏకస్తా సర్వభూతాంతరాత్మ సకల ప్రాణుల యొక్క హృదయంలో ప్రకాశించేటువంటి అంతరాత్మ అంతహ ఆత్మ లోపల ప్రకాశించే ఆత్మ చైతన్యం ఏది గలదో ఏకహ సూర్యుడు వంద ఘటాల్లో ప్రతిఫలిస్తే వంద సూర్యులు ఉంటారా లోకం అంటే మనిషి ఇండివిజువల్ ఫేస్ చేసేటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో ఈ దుఃఖంతో ఈ షాడోకి ఈ షాడో పర్సన్ ఉన్న దుఃఖంతో ఆత్మ చైతన్యానికి లోపము లేదు నలిప్యతే అటుకోదు ఎందువల్ల బాహ్య అతీత బాహ్య అంటే బయట ఉందని చెప్పకూడదండి బయట ఉంటే మరి లోపల ఉందని ఈ లోపల అతీత బాహ్య అంటే అతీత తర్వాత మంత్రం ఆకాశవత్ సర్వగత నిత్య కాతకే సరే రెండు మంత్రాలు కాతకంలోవే అంటే కఠోపనిషత్ ఆకాశము సర్వం వ్యాపకము నిత్యము సర్వ వ్యాపకము అంటే దేశ పరిచ్ఛేదరహితము అని అర్థం దేశము యొక్క బ్రేక్ డౌన్ దేశంలో మొక్కలు మొక్కలుగా ఉండడం లేదు దేశ పరిచ్ఛేదము లిమిటేషన్ ఆఫ్ స్పేస్ ఈస్ నాట్ దే ఇంతే కదా కదా అంతటా ఉంది అంటే అదే అర్థం నిత్యము అంటే కాల పరిచ్ఛేదము లేనిది దేశ కాలములకు అతీతమైనది ఆత్మ తర్వాత బాధ్య స్నేహితులు అంటే బృహదాన్ని ఒక పని శబ్దం సో దాంట్లో ఏమని చెప్పారంటే ధ్యాధి తీవ లేలా ఒక యోగు ఉన్నాడు యోగ లేకపోతే సాధన చేసి ఇవ్వడం వీడు ఏం చేసాడే ధ్యానం చేస్తున్నాడు ఏదో ధ్యానానికి ఏదో ఇలాగ నిదానిగా కూర్చోవడం ఇవన్నీ చేసి అమ్మాయ నా మనస్సు ఇప్పుడు ఏకాగ్రంగా ఉంది అనుకుంటాడు నేను ఏకాగ్రతను పొందినాను అనుకుంటాడు ఇప్పుడు ఏకాగ్రతను పొందినది వీడి యొక్క యథార్థమైన ఆత్మస్వరూపమా లేకపోతే వీడు మనస్సా మనస్సు కానీ మరి వీడు నేనే ఏకాగ్రతను పొందానని అందుకు అనుకున్నాడు అదే మరి ఆ మనస్సు యొక్క లక్షణమే తన లక్షణమని వీడు భ్రమపడి జాయతివ వీడు ధ్యానం చేయటం లేదు ఆత్మధ్యానం చేయడం ఏంటండి ఆత్మ అద్వితీయం దాంట్లో ఇంకా ధ్యానం చేయడానికి ఏముంది ఆత్మధ్యానం చేయదు జాయతి ఇవ మనస్సుతోటి మమేకమై మన ధ్యానం అంటే ఏకాగ్రం ఒకే దాన్ని చింతన చేయటం సో మనస్సు ఉన్నప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను అని అంటాడు ధ్యాయతి ఇవా వాస్తవంగా ధ్యానం చేయట్లేదు ధ్యానం చేస్తున్నట్లు ఉన్నాడు అయిపోయింది ధ్యానం అయిపోయింది లేచాడు లేచినప్పుడు ఇంక ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుంది చంచలంగా ఉంటుంది కదలిత లేలాయతి లేలాయిత అంటే కదులుతూ ఉంటుంది మనసు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు వీడు ఏమనుకుంటాడు నేను మనస్సు అంతా విక్షిప్తున్నై ఉన్నాను అప్పుడు కూడా వీడు విక్షిప్తుడు కాలేదు ఆత్మచైతన్యం వీడి యథార్థస్వరూపంలో విక్షేపం ఉండదు మనస్సుతో మమేకమై లేలాయతి ఇవ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనస్సు యొక్క ధర్మాలు ఆత్మ చైతన్యానికి వస్తే ఇలా ఉండకూడదు మనస్సు ధ్యానం చేసేప్పుడు ఆత్మ కూడా ధ్యానం అయిపోయిందనుకోండి అప్పుడు ధ్యాయతి అని ఉండాలి ఉండకూడదు మనస్సు చంచలం ఆత్మ చంచలం అప్పుడు ఎలా ఉండాలి లేలాయతి అని ఉండాలి లేలాయతి వా అని శృతి ఇవా వేస్తుంది ఓ మహాత్ముడు అంట నువ్వు ద్వైతం సత్యం అంటావు కదా శృతి ద్వైతం అందా ద్వైతం ఇవ్వాలే ఏమంది ఇవ్వాలే ఎక్కడ బృహదాన్య ఎత్ర ద్వైతమివతి తన్యత్ పశ్యే అన్యత్ పశ్యేత్ అన్యుడు అన్యాన్ని చూస్తాడు ఒకడు మరొకదాన్ని చూస్తాడు ఎప్పుడు ద్వైతం ఉన్నప్పుడు ద్వైతం ఉన్నప్పుడు అని చెప్పలేదు అక్కడ శృతి ఎందుకంటే ద్వైతం ఉండడం అనే ప్రసక్తే లేదు ద్వైతం ఇవ్వ అన్యహాన్యత్ పశ్చేది మరి దాని మాట అయితే అన్యహాన్య పశ్చేదివ ఇవా అక్కడ పెట్టుకోవాలి ఒక యువ వేస్తారు మంత్రంలో ఎన్ని యువలు వేస్తారు మంత్రాన్ని మనం శాసించలేం కదా సో ఈ విధంగా ఇది వాద్యసమేయకే అని అక్కడికి ఒక పౌరపక్షం పూర్తయింది తర్వాత నను ఛాయామాత్రేజ్జీవ ప్రాప్త తాపరలోకేహలోకాది ఇది ఒక పెద్ద పౌరవక్షం కానీ అయితే పురుషుడు అంటే మనిషి పురుషుడు అంటే వ్యక్తి మగవాడని కాదు వ్యక్తి పర్సన్ పర్సన్ అంటే ఎవరన్నా మేలా ఫిమేలా బోట్ సో ఇది పురుష పర్సన్ ఇది ఛాయామాత్ర జీవ ఛాయామాత్ర ఒ శాడు ఇబ్ గది సో మృషవ ప్రాప్త అంటే జీవుడనేవాడు సత్యం కానే కాదు మిత్యైపోయాడు మృష హుళక్కి అయిపోయాడు జీవుడమేవాడు లేనే లేడు నిజానికి ఛాయగా షాడోయేగా షాడో అంటే కనపడేదే కానీ ఉండేది కాదుగా అయితే ఏమిటి నీ సమస్య ఏమిటి అయితే ఇంక పరలోకం ఇహలోకం ఎవడికి సో కాబట్టి పరలోక ఇహలోకాదిచ మృష మృషై మృషైవ ప్రాప్తం ఎందుకంటే జీవుడికి పరలోకం జీవుడికి ఇహలోకం నువ్వేమో జీవుడు షాడో అన్నావు అంటే షాడోకు ఉండే పరలోకం కూడా షాడోయే అవుతుంది షాడోకుండే యహలోకం షాడోయే అవుతుంది అంటే యహలోకం లేదు పరలోకం లేదు లాట్ ఏ కంక్లూషన్ యూ హీచ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ పరపక్షం నైష దోష ఎందుకంటే సమస్య ఏంటంటే యహలోకం లేదు పరలోకం లేదంటే మరి ధర్మం ఎవరి చేయాలి పుణ్యం ఎవరి చేయాలి అర్థకామాలు ఎవరికి ఈ శాస్త్రం ఎవరికి ఈ బంధం ఎవరికి మోక్షం ఎవరికి అని ఒక చిత్ర ఒక స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది కదండి ఈ స్ట్రక్చర్ అంతా తొలాబ్సీ స్ట్రక్చర్ ను నిలబెట్టడామా లేకపోతే తొలాప్సనీ తొలపు సైతా అని దాన్ని ఎందుకు వైశుడి అని దాన్ని చేసి కూర్చడం చేస్తాం సందర్భాన్ని బట్టి రెండు చేస్తాం అంటే మూడుని బట్టి ఉంటుంది ఉపన్యాసం ఈ ధర్మము నిత్యా అని చెప్పాలా అయితే మనందరం ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పాలా అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది మూడును బట్టి ఉంటుంది ఆ ఆ టైము ఆ వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఆ టైంలో ధర్మాధంగా రెండు మెచ్చాయి ఇప్పుడు డ్రైవ్ సభ అని చెప్పేప్పుడు అలాగే చెప్పాల్సి వస్తుంది ఫుట్ ఆల్సో ఇట్ ఆల్ డిఫెండ్స్ సెంట్రల్ భాష్యం అలాగే ఉంటుంది ఎప్పుడు ఎలా చెప్తారో సందర్భాన్ని బట్టి ఉంటుంది అంచేతనే ఆయన ఒక విమర్శ లేదు ఒకసారి మాయంటావు ఏమీ లేదంటాం ఇంకోసారి ఆ అపారిషన్లో వ్యావహారిక సత్యమో అని దానికో పేరు పెట్టి ఇదంతా వర్ణిస్తాం హావ్ వీ హ్యావ్ ది వీ హ్యావ్ ది లిబర్టీ టు బోత్ ఎందుకంటే ఇక్కడ సినిమా చూసామనుకోండి సినిమా చూసిన వాడు వివేకవంతుడు అయితే బాగుందండి లైఫ్ ఇన్ దట్ పిక్చర్ అంటాడు హీ హ్యాస్ దట్ లిబర్టీ అండ్ ఆల్సో హీ కెన్ సే యాల్ దట్ ఈస్ అపారెన్ ఇట్ ఈస్ నాట్ రియల్ హీ హాజ్ ద లిబర్టీ టు సే దాట్ ఆ లిబర్టీ ఎవరికి ఉంటుంది వివేకవంతటికి ఉంటుంది లిబర్టీ లేనివాడెవరంటే అది సత్యం అనుకునేవాడే లిబర్టీ లేనివాడే కాబట్టి మాకు లిబర్టీ ఉండేది హూ నోస్ ది ట్రూత్ వన్ హూ హ్యాస్ వివేక వాడికి లిబర్టీ ఉంటుంది కాబట్టి ఆ స్వాతంత్ర్యము భాష్యకారుల యొక్క ప్రవచనంలో మనకు కనపడుతుంది ఇక్కడ వారు ఏమనుకున్నారంటే దీన్ని కొద్దిగా నిలబెట్టే ప్రయత్నం చేద్దామని అనుకున్నట్టుగా అనిపిస్తోంది చూద్దాము లెటర్ సీ వాట్ హీ సేస్ విల్ కమ్ ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురు వ్యో నమ హరి ఓం దక్ష్రీకృష్ణార్మణ వస్తుో